ముఖేటి గోపాంగనల మోహనాకారము చిక్కని నవ్వులు నవ్వి శ్రీవేంకటేశ్వరుడు సత్యభామవురముపై చల్లని కస్తూరి పూత తత్తరించే రుక్మిణి చే హత్తిన భూకాంతకు అంగపుపై ఎద కొంగు చిత్తగించరమా వీడే శ్రీవేంకటేశుడు పంతపు పదారువేల బంగారు ఉంగరము బంతికే కుబ్జ్జగట్టిన పసిడితాళి వింతగా రాధాదేవి వేసిన కలువదండ చెంతలను వీడేయమ్మా శ్రీ వెంకటేశుడు ఆశల తులసీదేవి అరచేతిలో అద్దము భాసురపు ఇలా దేవి పట్టుగొమ్మా శ్రీ సతి ఎక్కిన ఎట్టి సింహాసన బుగద్దే శేసపెట్టించుకున్నాడు శ్రీ వెంకటేశుడు